లేకిపోయిద్దాం అందరి కాలం ప్రాధాన్యం ఈ సాయంకాలం దేవాయసిం ప్రభా ఉదయకాలం నుంచి ఇప్పుడు కాపాడిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసిం మా ప్రభావ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవాఖండంలో నీకు దాన్నే దాని భాగ్యం దేవ నీ భాగ్యం దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మహప్రభ దేవాయసి మా ప్రభా ప్రతి ఒక్క శక్తుని క్రీస్తుమును నేందు భయోక్తులుగాలి జీవించే భాగ్యం మనకు దయచేస్తుంది దాన్ని స్తోత్రం మా నీకు రక్షణ మార్గంలో దేవాయస్మ అంతం వరకు మేము దేవాన్ని రక్షణ ఉన్నటకు సాయం చేయండి మాప్రభ దేవా అంటే ఏడుకు వచ్చిన దేవాన్ని నువ్వు విడిపోత ఎడబాయక మేము ఉన్నటకు సాయం చేయండి మా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభావ ఇంకెంతో మంది ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరు వచ్చకు సాయం చేయండి మా ప్రభా నీకు తలాంతులు దయచేయండి మా ప్రభా నీకు ఉపవారాలు ప్రతి ఒక్కరికి దయచేయండి మాప్రభ మీరే తోడైన బట్టి వంద స్తోత్రాలు దేవా నీకే మైమా ప్రభావం చెల్లెలు మా ప్రభా ఆది నుంచి అంతం వరకు ఉన్న దేవా మా ప్రార్థనలో పాటల్లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయశ్వ మా ప్రభావం కాచి కాపాడి దేవ ప్రతి ఒక్కటి దేవాయేశ్వరునికి అనుగుణంగా జరగటకు నింపి వాక్యంలో ప్రతి మేము అనుగ్రహించి దేవా దాని దేవా నాటకు సాయం దయచేయండి మా మేము దేవాయశ్వ ప్రభావ దేవా దాని ప్రకారం జీవించే భాగ్యం అవలంబించే భాగ్యం మాకు దయచేయండి మా ఇక్కడ కూడొచ్చా పతక బిడ్డ పేరు పైన దీవించండి ఇంకా అనేకులు రానే ఉన్నారు మా ప్రభు ప్రతం దీవించండి మీరే సాయం చేస్తారని కొద్దిపాటి పాదంలో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏసు క్రీస్ పెట్టబెట్టుకొచ్చున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ మనం ఒక పాట పాడి దేవిస్తాం నన్ను చూచూడా నిత్యం కా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ ఆవరించావు కూర్చుండుట లేచి కూర్చుంటుట నెల చుట బాగుగా ఎరిగి ఉన్నావు నను చూచువాడా నిత్యం కాంచువాడా చూచువాడాత్యం తపనయు అన్ని తప్పనయువన్నీ అన్నీ ఇరిగి ఉన్నావు తల్లంపులు తప్పనయువన్నీ అన్నీ వెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యాని వెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యాని వెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు ధన్యవాదం యేసు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్నే ఆవరించా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించా చేతులని చేతున్న చే అను తిన్నాము పట్టి నువే నడిపించావు చేతున్న చే అను తిన్నాము పట్టి నన్ను నడిపించావు ధన్యవాదం ఏసు రాజా ధన్యవాదం ఏసు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా పిండ ము ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండమునై పిండమునై ఉండగానే సురుములకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించి తిరిగి ఆశర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి తివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం ఏసు రాజా ధన్యవాదం ఏసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా మన మర్చనున్న మనోజ్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు వినిపిస్తుందాం విశ్వ్రభ పర్శున్న దేవ బ్రాహ్మణ సాకుల దీవ ఇజ్రాయల్ ఉన్న పర్శున్న దీవ నిన్న రైతు ఒకే రీతిగా ఉన్న విశ్వప్రభ నా దీవానికి శుతం వాక్యం వెళ్తున్న మాట్లాడి పరిశుధాత్మ సహాయం చేయండి నా దీవానికి శోదం ప్రతి ఆటగా తొలగించి వాక్యం గ్రహించగల క్రీస్ కలిగిన మనుషులు దచ్చేయండి ఇన్నగల చెవు దాయించేయండి నా దీవానికి శోదం చూసే మాకు కళ్ళు మీరు ఆకడ బాగు సమీపించింది ప్రస్తుతాత్మ సహాయం చేసి ప్రభా మీరు ఉంటే ఎట్లా మాట్లాడే అదే మాటలు పెట్టి నడిపించి సైతాన్ని దెయ్యాలని తో ఉంటుంది నిలబడుతుంది సార్ హలో వినిపిస్తుంది ఉండడా ఎప్పుడైతే మళ్ళా చూద్దాం ఏషియా గంధం ట్వంటీ ఎయిట్ ల పదారు చూద్దాం చదువుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏషియా ఇక్కడ ఏషియా ధర దేవుడు మాట్లాడతారు ప్రభు ఇలాగా చర్విస్తున్నారు కనుక రాతిని వేసిన వాడు అలలీయా సియోన్ లో రాతి బునాదిగా వాళ్ళు నేనే అలలీయా అది పరిశోధింపబడిన రాయి అది పరిశోధించేసిన రాయి హు స్థిరమైన మూలారాయి స్థిరమైన బునాది చూడండి ఇక్కడ బునియాది నుంచి ఇక్కడ చూస్తున్నాం బునియాది ఇక్కడ కలవరం నుంచి చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం కలవరం బునియాది నుంచి మనం చూస్తున్నాం కనుక అది స్థిరంగా రాయి అంటే చక్కగా చక్కగా ఉంది కనుక స్థిరమైన రాయి అది బునాది మూలారాయి ఉన్నది విశ్వసించి వారు దాన్ని కలబడారు హలియ కానీ ఈ మూలరాయి మీద ఎవరు విశ్వరిస్తున్నారో వాళ్ళ ఎప్పుడు కలవరబడంట ఇక్కడ ఏషియా చెప్తున్నాడు హలో అలియా అది మూల రాయి మన ప్రభుకు సాధు మనకు సాధు కనుక సీఎం లో తాపించిన అది రాయి అని ఇక్కడ ఇంకేమంటారు అక్కడ నేను న్యాయము కరుగునాను నీతి మత గుండు పెట్టదును హర్ అలియా గుండుతారం అంటే మన కొలతాకు సహజ అలా అలియా ఈ కొలతాకు సహజ కనుక ఇక్కడ చెప్తున్నాడు దానిలో వారు కలవడ పడరు మనం చూస్తాం ఎక్కడ కలవరం వస్తుంది ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా మనకు కలవరం ఉంటాయి కలవరం వస్తుంది ఎక్కడ చూస్తాం అంటే మనం ఒక్కసారి చూస్తాం కలవరం ఎట్లా వస్తుంది కలవరం ఎవరు పడతారో ఎవరు లేరో మనం చూస్తాం రాజుల గంధం మొదటి రాజగంధం ఆరోజా పదమూడు చూసాం మొదటి రాజగంధం సిక్స్ చాప్టర్ థర్టీన్ బర్డ్స్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ చూస్తాం మనం కదా ఇక్కడ చూస్తాం మనం ఎలిషా ఎలిషా సేవలు చేస్తున్న ఎలిషా సేవలలో అక్కడ గెజారి ఉన్నాడు మనం ఎలిషా సేవలో మనం చూస్తాం ఎలిష ఎవరు ఎలిషా చేస్తుండడు ఎలిష ఏమేం చేసినా ఆ కార్యం చేసినాక రాజుకు చెప్తుంటే ఇంకో రాజుకు అంత నిఫలం అవుతుంది ఫెయిల్ ఆ రాజుకు ఒక కలవరం అవుతుంది ఇక్కడ కలవనసి ఏంది నేను ఎంత యుద్ధం చేస్తాను చూస్తాను ఇద్దరు మీద ఎట్లా తెలుస్తానంటే ఆ రాజు దగ్గర ఒక చెప్తాడు అయ్యా ఎవరు కాదు ఆ ఎలిష ఒక వ్యక్తి ఉన్నాడు మీరు చెప్పి చెప్పేది ప్రతి మాటలు ఆయనకు తెలియబెడతాది ఆ రాజుకు తెలియబెడతానంటే ఆ రాత్రి ఏం చేస్తున్నారు ఆ రాజుకు పట్టుకో పట్టుకురామని చెప్తాడు అయితే గుర్రాలతో రథం నుంచి ఎలిషా దగ్గర పరిగెత్తి వస్తారు అలా కాబట్టి ఎలిషా ఒక్క మనిషికి పట్టుకుడు ఆ దేశమంతా సైనం ఏం చేసింది రాజు ఒక సైనం ఎలిషా ఒక్క మనిషికి పట్టుకో వచ్చిందంట అయితే ఏం చేసినంట ఆ రాజుకు జర బుద్ధి జ్ఞానం ఉండాలా ఆయన చేసింది అన్ని తెరబెడుతుంది నేను పంపించే మనసుకు తెలియదు కదా ఈ దైవజనులకు అంటే చీకటి జ్ఞానం ఏమంటే తర్వాత మూర్ఖ జ్ఞానం ఏం చేసినట్ట తన సైనాక ఆయన ఒక్కటి పట్టుకున్నాను అని ఆ గుర్రాల రథాలకు రాత్రి వేళ అంటే రాత్రి వేళ అంటే మనం చూస్తాం రాత్రి అంటే చీకటి కాలం శ్రమల కాలం రాత్రి అంటే చీకటి కాలం శ్రమ మనం చూస్తాం మనం రాత్రి అంటే చీకటి శ్రమం అయితే రాత్రి వేళ పంపించినడు ఈ దైవజను ఎప్పుడు కొండ మీద ప్రార్థన చేసేవారు ఈ దైవజను ఎప్పుడు కొండ మీద ఎప్పుడు ఎల్లప్పుడు ప్రార్థన దేవుడు ఏం మాట్లాడుతుంది అదేం మాట్లాడాలి అప్పుడే నోరిప్పాలా అప్పుడు దాకా నోరిప్పదు ఈ దైవజన్లు దైవజన్ ఇట్లుంటది అయితే ఆ రాత్రి వేళ వచ్చినప్పుడు రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాం గెజారి అక్కడ ఉన్నాడు పనివ్వడం కనుక అక్కడ చూస్తే రాత్రి వేళ వారు వచ్చింది ఆ పర్వతం ఏం చేస్తున్నా అంత చుట్టుముట్టింది నిలబడి ఉన్నాడు అయితే జీతం ఇక్కడ దైవజను పనివాడు పెందల కలేసి అంటే పొద్దుగల మార్నింగ్ టైం లేచి బయటికి వచ్చినప్పుడు కనబడు ఈ ఎలిషా దగ్గర ఉన్నాక మంచిగా గజారి పనివాడు కనుక ఎలిషా దగ్గర ఉంచి ఆత్మకి ఈ లోకంలో చూస్తున్నాడు నా గురు ఇట్లా ఉన్న గురు నేర్చుకోవాలని ఆశ లేదు కనుక ఎలిషా అక్కడ ప్రార్థన ఉన్నాడు ఎలిషాకు తెలియదా రాత్రి వచ్చేసి వాళ్ళు ఎట్లా వచ్చింది ప్రార్థన దేవుడు దేవుడు రాజు కూర్చుని డబ్బుడు అన్ని చూపిస్తున్నాడు కనుక ఎలిషాకు తెలియదా మొటి చేసింది ఎలిషా ప్రార్థన ఉన్నాడు మంచిగా పొదువల ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చేస్తున్న తర్వాత ఈ గెజడి ఈ లోకమైన కన్నుతో ఏం చూస్తున్నాడు గుర్రములు రథను చూస్తున్నాడు ఆయనలో ఒక కలవరం వచ్చేసింది ఆయనలో ఏం వచ్చింది అయ్యో ఇప్పుడు ఏం చేస్తాం మనం కల్వరం వచ్చింది మనం ఏం చేద్దామని ఆయన ఏం చేస్తున్నాట అక్కడ ఎలిషాకు చెప్తున్నాడు మనం జీవితం అక్కడ అతను పనివాడు అయ్యో నావాడ మనం ఏమి చేద్దామని అంటే అప్పుడు ఎలిషా ప్రార్థన ఎలిషా ప్రార్థన వచ్చి చెప్తున్నాడు అయ్యో నా వెళ్ళిన వాడ మనం ఏం చేద్దాం అంటే ఆయన కలవరం ఎలిషా గుర్తుపట్టిపోయింది ఎలిషాకు గుర్తుపెట్టు ఎలిషా ఇంకా ప్రార్థన ఉన్నాడు అక్కడ చూస్తే కలవరం ఉన్నప్పుడు ఎలిషా అక్కడ చూసుకున్న ఈయన కల్వరం ఇదంలో కలవరం ఉంది చూసుకున్నాక అప్పుడు ఎలిష చెప్తున్నాడు అయ్యో మనం ఏం చేద్దామంటే ఎలిషాకు ఏ నోరు ఏం చెప్తుడు అక్కడ అతడు భయపడవద్దు భయపడవద్దు ఏమంటాడు ఎలిష భయపడవద్దు ఎలిషా ఆ కొండ మీద ఉన్నాడు అలా మనం చూస్తాం అలా ఆ రాయి మీద ఉన్నాడు ఎప్పుడు విషయించి వాడు కలవరపడడు కనుక కలవరం ఎప్పుడు వస్తుంది మనకు అప్పుల బాధ ఉద్యమం లేకుంటే కలవరం ఏంది ఇంతవరకు ఏమాయ్ సమస్య చూసి కలవరం బేచ ఉంటేనే ఉంటది ఎప్పుడు కలవరం ఉంటుంది అంటే దేవుని వాక్యంలో ఉన్న స్థిరం లేకుండా కలవం ఉంటుంది బేచము కొంత వచ్చినకు భయ బేచం అయ్యో ఏమా ఏమా ఏమా ఏమా అంటే కలవరం ఉంటుంది కనుక ఇక్కడ యలీష కలవరం పడతలేదు కనుక గజాలి కల పనివారు కలవరం పడితే అని చెప్తుంటే యలీషకు తెలిసిపోయింది ఆ రాజు పంపించిన కనుక తెలిసిపోయినా కనుక భయపడవద్దు అని ఎదిశాయం చేస్తున్నాడు ఈయన భయం తొలగిస్తాను ఎలిషాకు ఇంకా గుర్తుపట్టలే ఎలిషాకు ఎట్లా చూస్తున్నాడు చూస్తున్నాడు ఇప్పుడు ఎలిషా ప్రార్థన చేస్తున్నాడు ఎడిషయం అంటాడు అక్కడ ఉన్నవాడు వారి ఏమంటాడు తన పక్షం కన్నా ఈ వచ్చిన గుర్రం సైన్యం కన్నా దానికన్నా అప్పుడు చెప్పిన గురువు గురు మీరు చెప్తుంటారు మన అందరూ ఉన్నాం మనం ఇద్దరే కదా మీరు చెప్తుడు ఇంతగా అప్పుడు యదిష ప్రార్థన చేస్తున్నాం వారి కంటే మనకంటే ఎక్కువ ఉన్నారని యదిష చెప్పినాక అప్పుడు ఏమంటారు చూసాం చూసినట్టు దయచేసి కళ్ళు తెరుగుమనిష ప్రార్థన చేయకేసి కనువాని పనులు జీవనని మన ఆత్మీయ కళ్ళు ఇప్పబడాల ఈ లోకమైన దేవత ఏం చేసిందంట గుడికరం కలిసి చేసింది పౌరు భక్తులు మన కొరి ఈ లోకమైన దేవత ఏం చేసి గుడిక అందుకసం చేస్తున్నారు ఈ లోకంలో ఏముందే ధాన్యంతుంది కనుక ఈ లోకం చేసిన సమస్తం చేసిన ఏసు ప్రభు దగ్గర వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళు కనుక చేసినప్పుడు ఆయన నేత్ర ఎలీషా ప్రార్థించిన ఆయన అప్పుడు ఆత్మీకన్నుతోని పనివాడు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ వాడు పర్వతములు చేత దేవున సైనా ఎట్లుండట అగ్గితో నిండి ఉన్నంత అగ్గి చేత గుర్ర ఉన్న రంగు చూసి అక్షల పాడి ఉన్నాడు ఆయన అదే ఇంతవరకున నా గురు దగ్గర గురువుకునే గుర్తుపట్టే లేకపోయినా ఇప్పుడు మీ చూస్తే మనగా కొన్ని దైవ గుర్తుపట్టారు కొన్ని దేవుని మన దేవుని గుర్తుపట్టే ఉన్నారు యదిష ప్రతి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఎలిష ఒక ప్రార్థన మన దాదాపు ఎలిషమంటాడు మొత్తం అంటే అందరితనం మొత్తంక మనం చూస్తాం ఆ రాజు దగ్గర తీసుకుపోయిన రాజు కొట్టనా చేయాలంట అక్కడ యదిష ప్రేమ చూపించినాడు దేవుని ప్రేమ ఆ యుహో కలంలో ప్రేమ చేసినాడు ప్రేమ చూసినాక ప్రేమ బిందు చేసినాక అప్పటి నుంచి వాళ్ళ యుద్ధాలు బంద్ మనం చూస్తాం ఈ ప్రేమ సిద్ధాంతం కనుక ఇక్కడ ప్రభు మన కొత్త నిబంధనలు చెప్తున్నాడు కొత్త నిబంధనలు చెప్తున్నాడు యుహోన్స్ వార్త పద్నాలువ ద్యాం ఈ రోజు కలవరం కూడా మరి చూస్తాం యుహోన్స్ వార్త పద్నాలుగు దాం ఫస్ట్ చాప్టర్ చూద్దాం మనం హలోలి మీ ఉదయం కలవరపడ శిష్యం నమ్మిన శిష్యం చెప్తున్నాడు జరిగేది ఏసు ప్రభు తెలిసిపోయింది జరిగేది తెలిసిపోయింది కానీ మీరు కలవరం పడద్దు మీ ఉదయం మీరు కలవరని పడద్దు ఉదయంలో మనకు మన షరికా ఉంటే మనకు కలవరం వస్తుంది గిజారి సరిక ఉంటే కలవరం వస్తుంది కనుక అక్కడ నిజం మీ ఉదయం కలవపడకూడి ఇంకేమంటుడు దేవుని ఇక్కడ దేవుడు నేనే నా ఎందు విశ్వాసం నేనే దేవుడు అని చెప్తుండ శిష్యుని దేవుని విశ్వాసం ఉంచి నా ఎందు విశ్వాసం ఉంచి నేనే దేవుడు చెప్తుండ అక్కడ శిష్యుడి ముంగట ఫస్ట్ ఏమంటూ దేవుని ఎందు విశ్వాసం విశ్వాసం ఉంచిడి అని చెప్తున్నాడు నేనే ముంగట మీ దేవుడుగా ఉన్నారు మీరు కలవల అని అక్కడ యుహన్స్ వర్త తన శిష్యులతో నమ్మిన శిష్యులతోని ఏసు ప్రభు చెప్తున్నాడు ఏమంటారు కదా చూద్దాం మనం ఏమంటారు పల్లొక రాసాలు తెలియపేస్తున్నాడు పల్లోక విషయాలు తెలియపేస్తున్నాడు మా తండ్రి దగ్గర నివాస కలదు లేనని చెప్పనాల ఉన్నదని చెప్తున్నాను అని ప్రభు కానీ ఆ నివాస స్థలం ఉండే ఉండబోతున్నామని కొన్ని పల్లొకరా కానీ అయినా కానీ శిష్యులు ఏమున్నారు ఇంకా శరీరంగా ఉన్నారు ఇంకా శరీరంగా ఉన్నారు అయితే ఏ పేతులు చెప్పినాక పేతులు ఏం చేస్తున్నాడు అక్కడ చూద్దాం పేతులు ఎంత గట్టిగా వచ్చింది కనుక ఏమంటాడు అక్కడ అరే మనం చూస్తాం ఎక్కడ చూస్తాం మనం మత్స్సు వార్త మత వార్త ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ చాప్టర్ థర్టీ సిక్స్ వర్డ్స్ అంతటా వారితో కూడా అనబడిన చోటికి వచ్చి హలో అప్పుడు ఏం ఏసు చూసుకున్నాడు ఏసు ప్రభు చూస్తున్నా నా గడియా దగ్గర వచ్చింది యేసు ప్రభు తెలిసిపోయింది గడి మన తోటలో పోయి ఏం చేస్తున్నాం ఏకాంతం ఏం చేస్తున్నాం శిష్యులకు తీసుకుపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాం చూసాం అక్కడ ఇక్కడ నేను పోయి అక్కడ వచ్చి ప్రార్థన చేసి వరకు ఇక్కడ కూర్చోమని శిష్యులు చెప్పగా పేతులను జబ్బదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని చూడండి ఎప్పుడు పేతులు జబ్బగా తీసుకొని పోయేవాడు ఏసు ప్రభు పేతులు జబ్బి అలా మత్యస్వార్థ సెవెంటీలో చూస్తాం పేతులు దెబ్బదేక తీసుకుపోయి ఏం చేస్తారు అని కన్నా రూపాంతం మన కొండ చూస్తాం అప్పుడు ఒక స్వరం ఏంటని ఈయన నా పియా మాట నా ఇది అని ఒక శబ్దం విని కొండ మీద రూపాంతం పోతే ఏసు సేవలో చేసింది కానీ ఏసు ప్రభు ఇంకా గుర్తుపట్టలేకపోతుంది దేవుడని గుర్తుపట్టలేకపోతుంది ఎందుకంటే ఏసు ప్రభు ఒక ఎట్లున్నాడు ఒక మనిషి కుమారుడుగా కనిపిస్తుంది కనుక ఆ మనిషి కుమార్డు దేవుడగా గుర్తుపట్టలేకపోతుంది ఇంకేమంటాడు అక్కడ దుఃఖపడుటకు చింతాక్రాంతుడటకు మొదలు పెట్టే హలోనలియా ఏసు ప్రభు గడియా వచ్చింది కనుక దుఃఖపడుకు చింత్రాంతం వరకు పోయి అక్కడ ప్రార్థన చేస్తుంది యేసు ప్రభు అక్కడ అప్పుడు మరణం అవునంతగా మరణమవునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది హలోనలియా ఇప్పుడు ఏమంటుడు ప్రభు మరణం అనగా నా ప్రాణం దుఃఖంతో మునిగి ఉన్నది ఎందుమంటే ఇప్పుడు గడియా వచ్చింది కనుక మీరు ఇక్కడ నిలిచి మీరు మీరు ఇక్కడ నిలిచి నాతో నాతో కూడా మెలుకోండు వారితో మెలకు ఎందుమంటే ఇప్పుడు వచ్చిన శోధకుడు వస్తున్నాడు శోధకుడు వస్తున్నాడు ఎందుకు శోధకుడు వస్తున్నాడు కనుక మీరు బి శోధనలో పడకుండా నాతో కూడా మెలుకు కొంత దూరం వెళ్ళి సాగిలపడి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి నా తండ్రి సాధ్యమైతే సాధ్యమైతే సాధ్యమైతే ఒక గిన్నది తొలగిపోమని ఏసు ప్రభు ప్రార్థిస్తున్నా కానీ నా ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం కాక నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు అసలు ఆయన నీ ఇష్టం చిత్తం ప్రకారం కామని ప్రార్థన చేస్తున్నాడు ఏసు ప్రభు ఏం చేస్తున్నాడు తండ్రికి విజేత చూపిస్తున్నాడు అయినా కానీ నా ఇష్టం నీ చిత్తంగా జరుగుతు అని ప్రార్థన చేస్తున్నాం అక్కడ ఏమంటున్నారు చూసాం ఆయన శిష్యుల మద శిధులకు వచ్చి వారు నిద్రించి వారు నిద్రించ చూసి అలా చూడండి అలా ఏమంటుడు ఒక గడియను నాతో కూడా ప్రార్థన ఏకీం ప్రార్థన చేయలేదా నాతో కూడా ఏకీం ప్రార్థన చేయడా నాతో ప్రార్థన చేయలేడా అక్కడ చేస్తూ ప్రభు ఆ చెప్తున్నాం నమ్మిన శిష్యులతో చెప్తున్నా మీ శోధనలో ప్రవించినట్టుగా ఉండి చేయండి హలలు ఏమంటుంది మీ శోధనలో ప్రవేశం మేలుకగా ప్రార్థన ప్రార్థన చేస్తుండే ఏమైతే ఆదరణ కర్త వస్తాడు ఆదరణ కర్త వచ్చి బలపడతాడు ఆ శోధ ఆదరణ కర్త వేస్తూ ప్రభు కానీ విజయం ఇస్తాడు శోధనలు వస్తున్నాయి శోధంలో పడకుండా ఏం చేయాలో ప్రార్థన ఉండాలా మనం ఎక్కువగా మనం ఇంతకుముందు చేసినా మనం దానియల్ నుంచి చూసిన మనం ఇంతకుముందు వాక్యం చూసినాం దానియల్ కు ఒక శోధన వచ్చింది మనగనే శోధం ఆ శోధం తెలుగునక దానియన్ చేసినాను తన గది మేపేది యథావిధికి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసేది ఆ శోధం అనే మీద విజయం పొందినడు దానియల్ శోధం వస్తుంది కనుక మీరు మెలుకోకుండా ప్రార్థించమని మన ప్రభు చెప్తున్నాడు ఇక్కడ సిద్ధమే కానీ చూడండి ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కనుక శరీరం బలహీనం అని పేతులతో చెప్పి పేతులకు ఒక రాసాలు చెప్తున్నా ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం బలంత ఉంటే పేతులకు చెప్పి మళ్ళా మళ్ళీ రెండవ మారు వెళ్ళి తండ్రి నేను తాగితేనే కానీ ఇది నా యుద్ధం నుండి తొలిగిపోతాధ్యం కానీ తండ్రి ఇది తాగితే కానీ ఇది పోనే సాధ్యం కానీ కనుక నీ చిత్తమే సిద్ధించిన కానీ ప్రార్థన నీ చిత్తమే సిద్ధించను కానీ ప్రార్థన చేశాను మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ నుంచి చూసాను ఏ నైనా వారి కళ్ళు భారంగా ఉండే వాళ్ళ కళ్ళు ఇంకేముండే భారంగా ఉండేను అలా చూడండి కళ్ళు భారంగా ఉండేను అయితే ఏ శ్రీ ఏమంటాడు అక్కడ చూద్దాం మనం ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి మళ్ళా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పు ఆ మాటలే వాళ్ళతో చెప్పుదు మూడో మూడో ప్రార్థన చేశారు మూడో మారు ప్రార్థన చివరి ప్రార్థన మూడో మారు అంటే చివరి వారు ఇంకా చివరి ప్రార్థన చేసినాక అప్పుడు ఆయన తన శిష్యులకి వచ్చి అప్పుడు ఆయన శిష్యుల దగ్గర వచ్చి ఇక నిద్రపోయి తీసుకోండి ఇత నిద్ర పోయి అలస తీసుకోండి ఆ గడియ వచ్చిన్నాను కనుక మనిషికి అప్పగించబడి అనలి మనిషి కుమారు పాపల చేతికి అప్పగించుతున్నాను కనుక ఏమిదాం రండి ఇప్పుడు వెళ్దాము అనలియూడండి ఇక్కడ చూస్తే రండి ఇప్పుడు వెళ్దాం ఎందుకు మన శివధకుడు వచ్చేసి రండి వెళ్దాం అయితే మనం చూస్తాం ఎక్కడ చూస్తాం వేసు ప్రభుకు పట్టుకోపోయినాక ఒక చిన్నదాని వస్తుంది చిన్నదాని వస్తుంది ఏమంటది మనం ఒక్కసారి చూస్తాం పేతుకు పేతులకు చెప్తుంది మతస్ వార్త ట్వంటీ సిక్స్ సిక్స్ మత్స్సు వార్త ట్వంటీ సిక్స్ చాప్టర్ సిక్స్ నైన్ సిక్స్టీన్ ముంగిట కూర్చొని ఉండగా పేతులు అక్కడ ముడుపులకు కూర్చి ఉండగా చిన్నది అతని ఒక చిన్నది అతనికి వచ్చి ఉంటి కదా ఇప్పుడు ఏమంటుంది ఒక చిన్నది వచ్చి నీవుడు గలేతో ఏసుతో కూడా ఉంటి కడగా ఆ ఏసుతో నువ్వు ఉంటి కదా అని ఆ చిన్నది చెప్తుంది అక్కడ అందుకో అతడు నేను నేను ఉండేలేదు ఎందుకంటే పేతులు చెప్పండి ముందుగా శోధన వస్తుంది పడలేద్దు కానీ ఏసు ప్రభు శోధన జయించి అక్కడ చూస్తే నేను ఎరుగను అని చెప్తున్నా అక్కడ చూసా నేను చెప్పిన చెప్పిన సంగతి నాకు తెలియదు అని అందరూ ఎదుట అని అందరైతే నాకు ఎరగదు అని చెప్పాను అతను నడవలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళా నడవలు ఏంటి తర్వాత మరి ఒక చిన్నది చూచి మరి ఒక చూచి వీడును నజరు డగ్ కూడా ఉండనని చెప్ప ఈయనవి నగర వేసుకొని ఉన్న గారు చెప్పని అంటే ఏసు తొగులో ఈయనవి ఉండనని చెప్పగా పెట్టుకొని ఒట్టు పెట్టుకు ఆ మనుషుని మళ్ళా ఎరగనని చెప్పాను ఏసుప్రవ్ ఉందని చెప్పినాడు ఏసుప్రవ్ తీసుకుపోతే అందరి చూసిన కలవరం వచ్చింది అందరు విడిచిపోయినారు ఒకటి యువన ఒకటి కలవరం రాలే యువన్ ఒకటి అక్కడ చూస్తూ అందరు కలవరం వచ్చి ఆ కలవరం ఎట్టి వచ్చింది మరణమయం అని కలవరం వచ్చింది అందరూ విడిచిపోయిండ్రు ఇక్కడ పేతులకు ఒక కలవరం మరణమయం చుట్టుకుంది ఇక్కడ పేతులకు అయితే ఇక్కడ చూస్తే కొంతసేపు అయిన తర్వాత కొంత చేసిన తర్వాత నిలిచి ఉన్నవారు అక్కడ నిలిచి ఉన్న వాడు చూసి పేతుల దగ్గర వచ్చి నిజమే నీవును వాళ్ళు ఒక్కడే పలుకు నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నానని అతనితో చెప్పింది హలది నీకు నువ్వు చెప్పింది హళలియా మనుషుని ఎరగనని చెప్పి పేతులు చెప్పింది కొను పెట్టుకు ఒట్టు పెట్టి కొను మొదలు పెట్టాను మొదలు పెట్టను పేతులు కోడి కూసేను మెంటనే కోడి కూసేను ముందనే పేతులు చెప్పినావు పేతులు ముమ్మారు నువ్వు చెప్తాను ఎరుగోని చెప్తావని చెప్పాను చెప్పేది పోయి సంతాప పడి ఏడ్చను సంతాప పచ్చత పడి ఏను ఎప్పుడు మనం ఎప్పుడు దేవుని ఆత్మ లేకుంటే మన కలవరం భయం మనకు చుట్టుకుంట అలా దేవుని ఆత్మ పూరితంగా వాక్యం ఉంటే మనం చూస్తాం దేన్ని భయపడం మనం దేన్ని భయపడం మనం చూస్తే పాత నియమంలా ఎంత భయంకర శోధన వచ్చింది వాళ్ళు పడలే ఎక్కడ చూస్తాం మనం పాత నియమంలా ధాన్యాల గంధం మూడు అధ్యాయం మూడు ఎనిమిది చూస్తాం మనం ఆ సమయం కొందరు ముక్కిలు వచ్చి ఇక్కడ చూస్తుండే అలాంటి ఆ సమయంలో మన మన ఈ గంధంలో చూస్తాం ఇక్కడ ముగ్గురు భక్తులు చూస్తాం ఆ దినంలో వీళ్ళు బి అక్కడ వాళ్ళతోండగా వీళ్ళ రాజా భవన్ లో అక్కడ ఉన్న కనుక కల్చర్ వచ్చి యూదుల పైన యూదుల పైన చెప్పి యూదులమైన కొండలు చెప్పి కొండలు చెప్పేది సైతాన్ బుద్ధి ఇది రాజా రాజు నెబ్బ దగ్గర వచ్చి మనవి చేసి ఇలాగా మనవి చేసి రాజు చిరకాలం జీవించినగా ఓ రాజు చిరకాలం జీవించి కనుక రాజా రాజా ఒక కట్టడీ ఒక కట్టణం నియమించిరి ఏదనగా ఏదనగా సంపుల విధులు సాగిలపడి ప్రతిభను సాగిలపడి బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి ఆ బంగారం పత్రిక నమస్కారం చేయండి నిమ్మకర జరుగు బంగారం పత్రిక అక్కడ చూస్తాం ఇంకా యూదులు బి ఉన్నారు తనంట ఇంకా యూదులు కలురు ఆ బంగారపతి మాకు అందరూ వీసి నమస్కారం చేసుకొని అందరు డాన్సులు చేస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు దానికి మొక్తున్నా కనుక ఈ కాలంలో చూస్తే బబులంటే అందరం చేస్తున్నారు ఔదబోధకు వంగుతున్నా కనుక సత్యాన్ని గ్రహించలేకున్నారు కానీ ఆ కాలంలో ముగ్గురు ఏం దేవుని కోసం నిలబడి ఉండట ఈ ఏసం మేధక అభిదేక్ చూసినాం రాజా సాగులపడి నమస్కారం అలాది సాగుల పని నమస్కారం ఇవ్వను మందుల అగ్నిగుండం వేయబడును అలా చూస్తే ఒక శోధన ఇలా వస్తుంది భయంకర శోధన ఎట్టి భయంకర శోధన వీళ్ళ ఆత్మ పూర్వం ఉన్నారు కనుక రాజా రాజా చూడండి రాజ్యాకార విచారించుకో పై అధికారిక నిలబెట్టినట్టు ఆ ముగ్గురుకు ఈ రాజా ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు ఆ మనుషును తన ఆజ్ఞ లక్ష్య తన దేవతకు పూజించలేదు తన బంగారం ప్రతిమకు నమస్కరించలేదు రాజా పోయి వీళ్ళందరూ చెప్తున్న అక్కడ అందుకు అత్యాగ్రహం అంటే కోపం నుంచి వచ్చి రౌద్రం గల రౌద్రం కోపం గురించి వచ్చి పట్టుకొని పట్టుకొని రాజస్ అనేది తీసుకొని తీసుకొచ్చి అంతటా అంతగా వారితో ఇట్లా నేను ఇంత నేను మీరు నా దేవతను పూజించ మీరు నా దేవత పూజితే నేను ఇన్ననా ఇది నిజమా నేను నిలబెట్టి నాకు వినబడింది అది నిజమా అది నిజమా అంటే ఇప్పుడు ఏమంటారు ఇక్కడ ముగ్గురు సకల విధము ఇప్పుడు మళ్ళా నేను ఒక చెప్తున్నా నేను ఇప్పుడు ఏం చెప్తున్నా సకల విద్యం వాయిద్యుల నుంచి ఇప్పుడు మీరేం చేయాలా నమస్కారం చేయాలా నేను చేయించిన ప్రతిమాకు నమస్కరించుకుండి ఇప్పుడు సిద్ధంగా ఉండాలి ఎట్లా వేదం చేస్తా వెంటనే ఏం చేయాలా ప్రతిమాకు మీరు మొక్కాలి అందరూ మొక్తుండ్రు ఇప్పుడు ఈ కాలంలో మీరు అందరూ ఏం చేస్తుండ్రు అవద్దబోధకు మొక్తుండ్రు ఎక్కడ చూసినా కానీ చాలా మంది చాలా రక్షణ అందరూ పోతున్నారు ఏం బాబా ఏం విస్తరిస్తుంది అవద్ద బోధ విస్తరిస్తుంది ఎంది ఆచారాలు విగ్రహన ఎక్కడ చూస్తే కానీ ఈ ముగ్గురు ఏడు దేవుని కోసం గట్టికున్నారంట ఇక్కడ చూస్తాం మనం ఇప్పుడు మళ్ళా ఒక వైద్య నిమిత్తాల మొక్కల మొక్కనే వేడాల ఇప్పుడు చెప్తున్నాడు రాజ్య ఆగ్జిస్తున్నాడు నమస్కరి సత్యమే మా అగ్నిగుండంలో వేడి గుండంలో ఏబడి ఉన్నాను ఆ రాజ్య ఏం చేస్తున్నాడు ముగ్గురు కూడా వేస్తు కర్వం లేదు భయం లేదు వీళ్ళకు ఎట్లున్నాడు అంటే కర్ద ఉన్నారు వీళ్ళు జీవితం మనం నా నాతో విడిపించేవాడు దేవుడు ఒక్కడు లేడు విడిపించివాడు ఇవ్వలేరు నీకు శోధంలో చెప్తున్నావు సరితలు వస్తాయి నీకు దేవుడు ఇడిచేసినాడు ఇప్పుడు ఇవ్వలేరు అని ఇది కలవరం వస్తూనే అప్పుడు ఏం చేయాలా నువ్వు గద్దించాలా దాన్ని సంవత్సరాన్ని ప్రార్థపూర్తికి జయించాలా నీకు అందరూ ఇడిచేసినారు నువ్వు ఉంటారు ఇది అన్ని శరణంలో ఉంటారుతో ఉంటాయి శరం నుంచి యుద్ధం ఉంది శరం చాలా భయంకరం అయితే ఏమంటారు ఇక్కడ గురించి ఏమంటారు నిమగ రీకు ఉత్తరించే చింతావి మాకు లేదు ఇప్పుడు నీకు ఉత్తరించే చింతావి మాకు ఇక్కడ లేదు సేవించేవుడు మేము సేవించిన దేవుడు మండు చిన్న వేడి గల ఈ మండుతు నన్ను చేసిన మండుతున్న వేడి గల నువ్వు చేసిన మహిళ గుండ తప్పించి రక్షిస్తూ సముద్రుడు సముద్రుడు హరలి ఆయన సాధ్యం ఆయనకు సముద్ర మా దేవుడు సముద్రుడు అని ఆ నింకరాజు కూడా నింకరాజుకు ఏమొచ్చింది కలవరం భయం వచ్చినట్టు అది చెప్పిన నింకరాజు వశంకుండా నీ వశం పడవకుండా ఆయన మమ్మను రక్షించను రక్షించను ఒకవేళ రక్షింప పోయిన నువ్వు రాజా రాజా ఈ రోజు మీ దేవతలు పూజించమని ప్రతిమకు నీ ని బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో ఈ రోజు నువ్వు తెలుసుకోము నువ్వు లేబెట్టి ప్రతిమాకు బంగారం తెలుసుకోము రాజా అని ముంగారం అయితే నేమక రాజులకు ఏం చేస్తున్నావు అక్కడ అందుకు అత్తారమై చూడండి హలలు రాజు ఏమైంది ముఖం వికారమైందంట అంత చిన్న రాజు ముఖం కనుక గుండం ఎప్పటికన్నా ఏడంతలు వేడి చేయమని ఆర్థయించ వాళ్ళ ముంగట ఏం చెప్తుండు పిలిచి పని వాళ్ళకి ఇంకా గుండం ఏడు వికారమైన ఏడంతలు ఇంకా ఎక్కువ చేయండి ఆ అగ్గి గుండం అని వికారించ దానికి వాళ్ళు చెప్పిన మాట మీద లక్ష్య పెడతారంట ఈ ముగ్గురు రేషంబ దగ్గర బలిష్లో కొందరి పిలువ నంపించి తన బలిష్లో ఉంటే మనం చూస్తాం బలిష్లు అంటే ఉంటారు బలిష్లు చాలా పై ఉంటే ఆ బలిసులకు పిలిచి ముగ్గురు బంధించి ముగ్గురుని బంధించి ఏం చేసిండి అగ్గి చిన్న హలలి అగ్జుడు ముగ్గులు బంధించి ఏం చేస్తుండ అప్పుడు ఆ బలిసులు వచ్చి చిన్న పిల్లలకి ఎట్లా ఎత్తుకుపోతారు అట్లా ఎత్తుకపోయి ఏం చేసినా ఆ వేడి అగ్గి గుండంలో వేసినంట అక్కడ చూస్తాం మనం వారి వారి అంగులను నిలివిట అంగులను తక్కిన వస్త్రంలో తీయకని అట్లా తీయకని దాన్ని బంధించి లిగి మండుచున్న అగ్ని గుండంలో పడవేది అలాని అట్టని తీయగుండ వేడిగుండంలో పడేసి అక్కడ చూస్తాం మనం గుండె మిక్కిలి కనుక ముగ్గురిని విసిరివేసిన ముగ్గురు విసిరేసిన ఆ బలిసులు ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది అలాని అండి ఆ అగ్గి జ్వల వేసి ఆ బలిష్ను కాల్చి చచిపోయినా కనుక వీళ్ళేమిదో అగ్గిగుండములు వేసినట్ట అగ్గి గుండంలో ఏమి స్వచ్ఛగా మన జీవిస్తాం మరి ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారి ఆ ముగ్గురు మనుషులు బంధింపబడయి వేడి కలిగే మంట చిన్న గుండంలో పడగా పడగా రాజు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసి కదా మేము మనం ముగ్గురు అగ్ని మనుషులు అగ్ని చేసింది కదా తన తన మంత్రులను అడిగే తన మంత్రులను అడిగిపించిపోతే మన ముగ్గురు సత్యమే రాజ్యాన్ని తన మంత్రులను సెర్వేయగా రాజు నలుగురు మనుషులు ఇక్కడ చూస్తే నింకరేజర్ ఏమైంది ఆత్మీల తెరవబడింది ఇక్కడ ఇక్కడ ఒక అచ్చర కళను చూస్తే ఆ కళ నుంచి నిమ్కరేజర్ ఏం చేసిన ఆత్మీయ నలుగురు వ్యక్తి అక్కడ చూస్తున్నాట సంచరించి నేను అక్కడ సైనికు పిలిచి చెప్తున్నాం మనం ముగ్గురు కదా అవును రాజా సత్యమే కనుక నేను నలుగురు చూస్తున్నాను నేమ్ కరేజీ చూస్తే ఆత్మీయంగా తెరివి కా అక్కడ ఏమంటారు చూసినాం మనం వారికి హాని ఏమీ కలగలేదు వారికి హాని కలిగలేదు నాలుగు రూపము దేవుదూతూత వలె ఉండరు దూతల రూపము బోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చడు నాలుగు విధంగా దేవుదూతల రూపం వలె కలుగుతున్న వల్ల సంచరిస్తున్నాను కనుక అందుకు రాజు అందుకు రాజు ఏడి కలిగి మండుచున్న అగ్ని గుండము మేరుతున్న వారి దగ్గరకు వారి దగ్గరికి దేవుని సేవకులారా చూడండి అటు శ్రీవాసంతో దిగి వచ్చి అగ్నిగుండం దగ్గర కింద దిగి వచ్చి ఎప్పుడు ఏమంటాడు మోహంతలారా దేవుని సేవకులారా రాజు శ్రీవాసం దిగి వచ్చేసినట దిగి వచ్చి మోహంతలారా సేవకులారా బయటికి వచ్చి బయటికి వచ్చి నా ఇద్దకు రెండు నా ఇద్దరు పిలవగా ఆ ముగ్గురు అగ్నిగుండంలో బయటికి వచ్చి అలా ఐదు ముగ్గురు ఐదుగురు వచ్చి అధిపతులను అధిపతులు సేనాధిపతులను సేతపతులు సంసాధిపతులు సంతానపతులు రాజ్య యొక్క ప్రధాన మంత్రులను కూడు వచ్చి అందరూ కూడా వచ్చి చూసినట్టు శరీరంలో వారి శరీరంలో పరీక్షించినట్టు అక్కడ ఏ హాని చేయకుండా ఏ హాని చేయకుండా వాసన తల వెంట్రుకల్లో కాలిపోకుండా వారి వస్త్రంలో చెడిపోకుండా చూశాను అంటే ఎట్లా ఉన్నారు ఎట్లా పోయిందో ఎట్లానే వచ్చాను అలా అచ్చం పండే కర్వం రాలే కలిగి రాజుగా కలవను పెట్టి అంటే మన మనం ఎట్లా ఉండాలంటే రోమాధ్య చెప్తున్నాడు ఏ రోమాధ్యాయం రెండు సెవెంటీన్ చూడు రోమ సంఘంకు చెప్తున్నాడు పేరు పెట్టుకొని రోమా సంఘంకి చెప్తున్నాడు పౌర భక్తులు నీతి మంతులు ఎట్లా జీవిస్తున్నట ఈ లోకంలో విశ్వాసంగా మూల విశ్వాసం కర్త కొనసాగే దేవుడు కనుక మన ప్రభు కనుక విశ్వాసం జీవించును రాయపడిన ప్రకారం రాయపడి ప్రకారం విశ్వాసం అంతగా కలుగు అంటే విశ్వాసం నంచు ఎదుగా అంత కలుగునట్టు దేవుని నీతి దేవుని నీతి దానిలోయ దేవుని ఒక నీతి అంటే నీతి ఏసు ప్రభు నీలో అని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటాడు బయలుపరచాలా నీతి బయలుపరచాలంటే ఇక్కడ చూస్తే ఆ నీతి ఏమంటాడు మొదటి నీతి రాజకు వెతుకోమని చెప్తున్నాడు నీని దేవుని ఒక నీతిని చెలా బయలుపరచబడాలా ఇతరులకు బయలుపరచబడాలా అయితే ఇక్కడ మధ్య పేతులు చెప్తాడు నాలుగో దెబ్ సెవెంటీన్ లో చెప్తాడు ఐదుల సెవెన్ ఐదు ఐదులా సెవెన్ ఐదుల సెవెన్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొదటి పేతుల ఆయన మిమ్మల్ని గురించి చింత ఏమంటున్నాడు ముమ్మ గురించి చింత పేతులు చెప్తున్నారు ఈ పేతులు కల్వరం పట్టిన దేవుని ఆత్మతో నింపబడి ఆ మేడగడప పండైన శిష్యులు ఇవ్వ ఒకటి శిష్యులు చూసి వాళ్ళు కల్వరం ఉండే కనుక దేవుని ఆత్మ పొందుకొని ఎట్ల ఆ పేతులు ఇక్కడ చెప్తున్నాడు పేతులు ఏరుగని చెప్పిన పేతులు కానీ పశ్చాత్తపడి ఆ దేవుని ఆత్మ కోసం కనిపెట్టుకొని అక్కడ ఆత్మ కొనుకొని ఇప్పుడు పేతులు ఎట్లా చెప్తుంది ఈ పేతులు అమలకు చెప్తున్నాడు ఏమంటుంది మీరు చింత పడక మిమ్మల్ని గురించి ఆయన చింత పడక పడుతున్నారు కనుక మీరు చింతపడదు ఆయన మీద ఏడి అలా అప్రాంత పూర్తిగా మనం ఆయన చింతపడి ఆయన మీద ఏడి అని చెప్తుంది ఇక్కడ పేతులు ఇప్పుడు నిబ్రమైన బుద్ధి గలవారా మేలుకోకండి మెలుకోకుండా సత్వం సాధ నువ్వు ఎప్పుడు మేలుకో ఉండాలా ఎప్పుడు శరం ఏమని బలింత ఆత్మ సిద్ధంగా ఉంటది దేవుని ఆత్మ నీ ఆత్మ ఏమి ఉంటే నువ్వు మేలుకోకుంటావు లేకుండా ఏమైతే శరం బిజం పొందుది చూస్తాం మనం ఒక్కసారి గడియాలన్నా దగ్గర నువ్వు అంటే ఏమన్నారు వారు శరీరంగా ఉన్నారు కనుక నిద్ర అబ్బుకు వాళ్ళు ఆ శరీరం ఏం వాళ్ళు నిద్రపోయిన ఇప్పుడు అలసట తీసుకోండి ఎప్పుడు శరీరం కాకుంటే శరం ఎప్పుడు బల బలంగా ఉంటది కనుక నీ ఆత్మ పురుషు బలంగా కావాలా దేవుని ఆత్మ పత్తి పొందుకునే ఉండాల దేవుని ఆత్మ పొందుకుంటే దేవుని వాక్యం అంటే ఆ వాక్యమే నీతో ఉదయంలో ఉండే మాట్లాడితే పోతుంది నడిపిస్తే ఉంటుంది ఒకసారి మా తమ్ముడు ఉండే సేవ చేసుకొని పోతున్నాడు అర్ధరాత్రి పూట ఒకరి గంట ఆయనకు భయం వచ్చింది కలవరం వచ్చింది ఆయన నాకు చెప్పినాడు ఆయన నా సేవ చేస్తుండే పాస్తర్ పంపిస్తుంటే పన్నెండు గంటకు ఇంటికి వస్తుంటే భయంకర సప్పుడు వస్తుంటే అప్పుడు ఒక సప్పుడు వచ్చిందంట ఆయనకు నువ్వు భయపడుకోమని అప్పుడు వచ్చినట ఆ సులం ఎప్పుడు వచ్చినావు కానీ భయం వెళ్ళిపోయినట ఆయన ఈ లోకం అంతా భయంతో నిండు కనుక ఎంటార్త ఉంటది ఈ లోకం అంతా ఏంటి చీకటి ఉంది భయం ఎంటార్థలు ఉండదు కనుక నెట్ ఉండాలా బుద్ధి కలిగి ఉండాలా ఏమంటాడు నిబ్రమైన బుద్ధి గల వారైలు మేలుకోగా ఉండు అలా పేతులు చెప్తున్నాడు ఒక్కసారి పేతులు మేలుకోగా లేకుండే వేసుప్రెడ్ సేవ చేస్తున్నప్పుడు ప్రేమికులు మెలుకగా లేకుంటే ఆ పేరుతులు ఇప్పుడు చెప్తున్నాం పరిశుధాత్మ నింపి తన పాత్ర వాకు శక్తి పేర్చుకొని ఇప్పుడు చెప్తున్నాడు మీరు మెలుకగా ఉండాలా మీరు ఎప్పుడు మెలుక ఉండాలా ఎందుమంటే మనకు ఆత్మీయ పోరాటం ఉంది రాత్రి వేళ పోరాటం పగటప్పుడ పోరాటం ఒక ఇంట్లో పోతుంటే సైతాలు ఎట్లా ఆవరిస్తూనే ఉంటాయి ఒక ఇంట్లో అన్ని దయ్యాలు ఆవరిస్తూ అప్పుడు భాషలతో ఉంటాం మాట్లాడి దాన్ని బంధించిపోతాం ఒక ఇండ్లో దయ్యాలు ఎట్లా ఆవరిస్తుంది రకరకాల భయంకర ఆవరిస్తూనే దాన్ని బంధించి దాన్ని బంధించి ఏం చేస్తున్నావు అక్కడ ప్రే చేసి బయట వస్తున్నాం మనం ఎందుకంటే ఏమంటాడు ఇక్కడ మీకు ఒక విరోధి ఉన్నట అపవాది వాడు గదించే వాళ్ళ సినిమా అలా అది వాడు ఏం చేస్తున్నాడు వెదుగుతున్నాడు ఏం చేస్తున్నాట వెదుకు తిరుగుతున్నాడట అయితే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుని నాకు వ్యాపరిస్తుండ్రు ఒక సంఘంలో నేను పోయినా ఒక మా బామర్జి కొడుకు వాళ్ళు ఏం చేస్తున్నారు పేరు పెడుతుండ్రు అక్కడ పోయినా అక్కడ బుదారంలో ఉంటే సంఘం ఆ సంఘంలో పోయినా తర్వాత అక్కడ ఒక సింహం ఉంటుంది కదా డ్రాయింగ్ చేసి పెట్టిండ్రు అక్కడ ఆ సింహం సింహం పైన పెట్టిండ్రు దాని కింద వాక్యం పెట్టిండ్రు నేనన్నా ఏంది ఇది దించి పెట్టిన దాని కింద వాక్యం పెట్టిండని నేను అక్కడ చెప్పి అక్కడ అక్కడ బ్రదర్ నుంచి మాట్లాడినా మరి ఏంది అది ఆ శివం చేయొద్దు కదా అక్కడ ఎందుకు చేసినంటే అంటే ఒక వాక్యం ఆయన చెప్పినాడు నేను చెప్తా దావి తీర్తనా అలా ఆ వాక్యం రాయబడింది దావి తీర్థ థర్టీ ఫోర్ ఎయిట్ అని కూడా ఇది మన చూడు ఒకసారి థర్టీ ఫోర్ లోన్ లెవెన్ చూడు ఒకసారి అసలు నేను చూసుకుంటా ఇక్కడ చేయలే ఆ వాక్యం దావి తీరుతున్నా పది అనుకున్నాడు పనిచూడు ఈ వాక్యం అక్కడ రాయబడింది ఏముంది అక్కడ పైన సింహం డ్రాయింగ్ చేసిండ్రు వెంటనే నాకు కనిపించింది ఈ సింహం ఎక్కడ మనం చూస్తాం కొన్ని విగ్రహాల గుడిలో ఉంటది ముస్లిం గోడ మీద ఉంటది మనం చూస్తాం ఎక్కడక్కడ గుడిలు కడ అక్కడ దించి ఉంటారు శివం వాది జ్ఞాపం వచ్చింది నేను ఫోన్ చేసి చెప్పిన ఆయనకు బ్ర ఈ శివం అంటే లేదు బ్రదర్ ఈ వాక్యం ఆయన అక్కడ రాసిండు పైన శివం ఉంది కింద వాక్యం ఉంది అయితే ఏమంటాడు అక్కడ పిల్లలు సింహం పిల్లలు ఏది గల వాళ్ళ ఆకలి గొను వారికి అలా సింహం అంటే ఏంది ఈ లోకమైన సింహం వాళ్ళ పిల్లలు ఏమంటే ఆకలి కలిగి ఉంటారు కనుక కానీ ఈ లో దేవుని ఆశ్రయించారు ఏమి కొద్దివా ఉండదు నేను చెప్పిన కాదు బ్రదర్ ఈ వాక్యం అంటే నేను నా బ్రదర్ వాక్యమే దేవుడు ఉంటాడు వాక్యం ఆయన ఆయనతో డైరెక్ట్ నేను చెప్పిన ఫోన్ లా బ్రదర్ మన జీవితం కదా ఆది వాక్యమే వాక్యమే దేవుడు వాక్యమే శరీరం యోహన్ స్వార్థంలో ఒకటి ఏదైనా చూస్తుంటారా ఆ సినిమా ఎందుకు దించింది బ్రదర్ అన్నది డైరెక్ట్ నేను మాట్లాడిన ఫోన్ లా లేదర్ ఈ వాక్యం ఇట్లుందని చెప్తున్నా అంటే కొందరు ఏం చేస్తున్నారు వాక్యం తొలగిపోతుండ్రు కొద్ది సింహం అని చెప్తుంటే ఏ సింహం ఆయన వాక్యం తర్వాత దేల్లో ఉన్నాడు ఆయన అని చెప్పాడు ఆది కాలంలో ఏమి చెప్పాడు ఆయన నిర్వాకాలం చెప్పినాడు భూమి ఏ రూపం చేసుకోవద్దు బ్రదర్ ఇది భూమి ఆకాశంగా ఏ రూపం చేసుకోద్దను కదా దేవుడు మళ్ళా సింహ కాదు బ్ర ఏ అని చెప్పిన నిన్న అది దించొద్దు బ్రే అన్న చెప్పిన దాని చూడండి మనం ఎక్కడ తప్పిపోతుంది క్రైస్తర సంఘం ఆ సింహం ఆ వాక్యం పైన సింహం అంట అది దేవుని ఫిఫ్రై ఎవరు ఫిఫ్రైజ్స్తున్నారు వాళ్ళు ఇంతముందే నేర్మి ఉండే ఇంతముందు చంగా పోతుండే ఏం చేస్తుండే పైన ఏం చేస్తుండే అసలు ఫోటో వెళ్తుంటే కింద వాక్యం పోతుంటే అప్పుడు నాకు అంత ఆత్మీయ తెరవలే ఎప్పుడైనా ఇక్కడ వచ్చిన కళంలో వచ్చినాక నాకు ఆత్మీయత తెరవబడి నాకు ఎవరిని ప్రేమిస్తున్నాం మనం ఏం చే తప్పిపోతున్నాం ఆ రూపం వేసుకొని ఏం చేస్తుండే ఆ ఫోటోలు పెట్టుకొని అందరికీ మనం చూస్తున్నాం మనం ఎంతో శాంతవంతం ఉండే ఆ వాక్య కార్పెట్టే తెచ్చి మన వాక్య క్యాలెండర్ కాదు తెచ్చి అందరూ పెట్టి పెడుతుండే నేను అలా కానీ ఎవ్వరు విగ్రహం చేసుకుంటున్నాం మనం ఎవ్వరు విగ్రహం చేసుకున్నాం మనం మనం తప్పిపోతున్నాం దేవుని వాక్యం జీవుల వాక్యంలో ఉంటారు కనుక ఎన్నో ఉండరు అయితే ఈ సదురానికి పేదలు ఏమంటుంది ఇక్కడ విభ్రమైన బుద్ధి గల వారేవాది విరోధు మీ విరోధు అపవాది అంట వాళ్ళు ఏం చేస్తున్నారు తన సొంత తరం నుంచి ఏం చేస్తున్నాడు రకరకాలు చేసుకొని వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తాం వినోద సింహం కొద్దివే సింహం వాక్యంలో ఉంటాడు వాక్యం తర్వాత ఒక బిర పెట్టినాడు ఫోటో ఆ వాక్యం పెట్టి కొద్వే ఆ సింహం నేను నమ్మలే అది అది నేను వాక్యం తర్వాత దేన్ని నమ్మ నేను వాక్యంలో ఆయన కడబడదు దేనిలో కడబడాలయన నువ్వు సింహం దించినా కదా సింహం ఈ లోకం అంటే అది నీ విరోధ అది గర్జించ సింహం అది ఈ లోకమైన చేసి ఆ సింహం ఉండి అది ఏం చేస్తున్నాడు సైతాన్ని మహిమ పొందుతున్నాడు కదా అది గర్జించ సింహం కనుక ఏమంటుడు ఎవరిని మిగుతున్నా ఎవరు మిగుతున్నా అని బెదుకు తిరుగుతున్నాడు నీ తనపు మహిమ దొంగిస్తున్నామో దేవునికి వచ్చిన మహిమ అక్కడ పోతున్నామో మనం చాలా జాగ్రత్త ఉండరు వాక్యం ధర ఇంకేమంటుడు లోకమంద మీ సహోదరులు మన సహోదరు నుంచి చెప్తున్న ఈ పేతులు సదురు అని పరిచయం చెప్తున్న లోకమైన సదురు అందు నెరవేస్తున్నాయి కనుక విశ్వాసం ఉండాల విశ్వాసం నిలకడగా ఉండాలి వారి ఎదిరించి అలా వాళ్ళు ఏం చేయాలా ఎదిరించాలా అలాది దేవునికి లోబోటుకి అప్పది ఎదిరించి మీ దగ్గర పారిపోతాను యాకృరు చెప్పినాడు అలా అడిగే దేనిలో ఉన్నాడు ఆయన ఎంత రూపం చేసుకున్నావు ఆయన ఇలా ఉండడు ఖాళీ వాక్యంలో ఉంటాడు వాక్యంతో భయపడతాడు కడకంతో భయపడతాడు ఒక సీంత మీటింగ్ పెట్టినాము పెట్టే సైతాన్ వచ్చి పోతుందో వాళ్ళు ఏం చేసి తల కింద బయబులు పెట్టినట బ తల వస్తుంది ఎవరు చెప్పిన మా తల కింద బయటపెట్టి అంటే మేము పెట్టినాం రా తల కింద భయపెట్టు బైబుల్ని వాక్యం కడిగినైతే ఎదిరించి వాడు పారిపోతా అని చెప్పిన అప్పుడు ఎదిరించి వాడు పారిపోయినరు అంటే మానవ నుంచి మనుషులు తప్పిపోతుండ్రు అలా ఆయన చెప్తాడు నాకొచ్చిన మహిమ ఎవరిని చలించాను అంటాడు ఏషియాలో చెప్తాను ఆయన నాకు వచ్చిన మహిమ ఎవరిని దొంగించదు విగ్రహమైన కానీ ఎవరిని చలించను కనుక మనుషులు రకరకాల చూసి దాన్ని నన్ను విగ్రహాలు చేసుకున్నా ఆ విగ్రహాలు నాకు కనబడుతున్నాయి ఎప్పుడు నేను కేపీఎంలో వచ్చిన ఆత్మ తెరివింది విగ్రహాలు ఎట్లుంటాయి దేవుడు నాకు చూపిస్తాను కనుక నేను వాక్యం ధర చూస్తాం వాక్యంలో కనబడుతున్నాడు వాక్యం ధర వినబడుతున్నాగా వాక్యమే దేవుడు కనుక వాక్యం తరగంతో ఇంకా ఏది పెడతాం కనుక దేవుడి ఇలా వాక్యం దీక్షి కనుక స్థోతం యేశుప్రభ నా దేవ వాక్యం అనే దేవానికి శృతం ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడే యశ్వ్రభ అలా నిజమైన బునియాది అపోసేసిన ప్రవ తెరిసిన మీద ఉండే వాళ్ళు కలవరం ఎప్పుడు పడవరు యేశుప్రభ నా దీవానికి శృతం కలవరం శరీరంగా ఉంది నా దీవానికి శుతం మేము ఆత్మీయంగా అనుచరించి ఎద్దుగాల పావులు భక్తి చెప్తుంది యశ్వ్రభ విశ్వాసం కర్త కొనసాగ దేవుడు కనుక మనుషుని అడగల తప్పిపోతుండ కనుక వాళ్ళకు నేను చూపించాల వాక్యాలని మీరే మాకు సహాయకులని ఇంతవరకు నడిపించిన ఉండాలి యశ్వ్రభ అనేక సార్లు తెలియచిన యశప్రభ నాకు చెల్లించి మహిమా విగ్రహం కనుక ఎవరు చెల్లించాను అని చెప్తున్నాను అవును మహిమా గంటా నీకే చెల్లించాలా వాక్యం చూడాలా ధ్యానం చేయాలా దానికి ఎండించాలా యశ్వ్రభ మీరే సాయించి మనీస్తున్న ప్రసం మన ప్రభుని యశ్వ్రభు కృప ఎల్లో సదాకాలం మన తోడు సదాకాలం మనకు తోడు ఉండవు అందరూ ప్రైజ్ రావట్లాస్